నాహం కర్త హరిహి కర్త ఆరవ అధ్యాయం మాస్టర్ ప్లాన్ పద్మవ్యూహన్లో ఆ రోజు నేను తిరుపతి వదిలి వెళ్ళిపోవడానికని సామాన్లు సర్దుకుంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాలుగేళ్లు పనిచేసాక వచ్చిన బదిలీ కావడంతో నేను నా భార్య గోపిక సామాన్లు సర్దే పనిలో తలమునకులై ఉన్నాను అంతలో యథాలాపంగా నా చూపులు కిటికీలోంచి బయట గేటు మీద పడ్డాయి అక్కడ ఒక పెద్ద జన సమూహం ఆసక్తిగా పరికించి చూశాక వాళ్ళలో కొంతమందిని గుర్తుపెట్టాను వాళ్ళు అప్పటికి కొన్ని మాసాల క్రితం తిరుమల ఆలయ సన్నిధిలో కసి కోపం ద్వేషం కలబోసిన ఆవేశంతో నా మీద రాళ్లతో దాడి చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు నాకు అంత పట్టలేదు ఇంతలో నా పిఏ నారాయణ హడావుడిగా వచ్చి వాళ్ళు వచ్చిన విషయం వివరించాడు అతను చెప్పింది విన్నాను నవ్వొచ్చి నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటికి నా ముందున్న ప్రధాన సమస్య తిరుమల శ్రీనివాసిని దర్శించుకోవాలంటే క్యూ షెడ్లలో పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం కోసం నేను సాధారణ యాత్రికుడిలా క్యూ షెడ్లలో ప్రవేశించాను నేను ఈవోగా వచ్చి కొద్ది రోజులే కావడంతో తిరుమలలో టీటీడీ సిబ్బంది ఎవరూ నన్ను గుర్తుపెట్టే అవకాశం లేదు అదొక చేదు అనుభవం ఆ షెడ్లో ఎండ వేడికి నెత్తిమీద ఆశిష్ట శ్రేకులు కాలిపోతూ ఆ వేడికి ఒంట్లో తాపం పెరిగిపోతుంటే పిల్ల జల్లా దాహం దాహం అంటూ నీళ్ల కోసం ఎడబడుతుంటే అలా ఒక్కో క్యూ షెడ్ లో నుండి ఆరు మంది యాత్రికులు ఆనుకునే సదుపాయం సాధారణ బెంచీల మీద కూర్చుని కొనుక్కుతూ ఉంటే షెడ్లకు బయట తాళాలు వేసి సిబ్బంది అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎప్పుడో కొన్ని గంటల తర్వాత వరుస ఒక్కో షెడ్ లోని దర్శనం క్యూలకు వెళ్ళేవారు ఇక ఆ క్యూ కొడుకు ఒక కిలోమీటర్ ఉంటుంది మళ్లీ దారిలో మెట్లు వంటెనలు మళ్లీ కిందకి దిగటాలు మధ్య మధ్యలో రోడ్లు దాటాలు ఇలా నానా అవస్థలో బడి చెమట్లు పప్పుతూ శ్రీవారి గర్భగుడిలో ప్రవేశిస్తే అక్కడ శ్రీవారి దివ్య విగ్రహం ముందు నిలబడి మూసి తెరిచే నడవండి నడవండి అంటూ సిబ్బంది హెచ్చరికలతో దర్శనం పూర్తయిపోతుంది అప్పుడే మొదటిసారిగా తెలుసుకున్నాను ఎన్నో వందల మైళ్ళ దూరం నుంచి శ్రీవారి దర్శనం కోసం ఆర్తితో భక్తులకు లభించేది అనేక గంటల దుర్భర నిరీక్షణ రేపపాటు దర్శన భాగ్యం అలా దర్శనం చేసుకుని బయటపడ్డాక ద్వారం మెట్లు ఎక్కగానే మనం అడుగు పెట్టేది సన్నిధి వీధి ఆ వీధిలో వెళ్తుంది అక్కడ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించింది అంతా కలిపి ఓ వంద నూట యాభై గజాల పొడవుండే సన్నిధి వీధిలో కిటకిటలాడుతూ జనం అటు ఇటు దుకాణాలు మధ్యలో రకరకాల బొమ్మలు బెలూన్లు నకిలీ కసులు వగేరా ముగ్గు తిరిగే చిల్లర భర్తకులు యాత్రికులను తప్పుదారి పట్టించే దళారీలు జేబు దొంగలతో ఆర్యడు అడుగులకు మించి వెడల్పు లేని విధంగా ఇరుకైన చిన్న సందులా ఉండే ఆ వీధిని మరింత ఎరుకు చేస్తూ వీధికి ఇరువైపోయా దుకాణాలు అలా ఈదుకుంటూ ఈదుకుంటూ ఆ జన వీధి చివరికి వెళ్తే అక్కడ అసంపూర్ణంగా ఉండిపోయిన ఒక మండి గోపురం ఆ ప్రక్కన బేది ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న షెల్టర్ ఆ షెల్టర్ చుట్టూ అనధికారికంగా పనిచేసే క్షురకుల సమూహం అక్కడ నుంచి కుడిపక్కరిగితే అక్కడ ఇప్పుడు ఆస్థాన మండపం క్యాంటీన్ ఉచిత భోజనశాల ఉన్న చోట దాదాపు పదకొండు వందల అక్రమ కట్టడాలు వాటిలో చాలా వరకు గుడిసెలు రేపుల షెడ్లు వగైరా నిర్మాణాలు హైదరాబాద్ నగరంలోని మురికివాడల్ని గుర్తుకు తెచ్చి ఈ గుడిసెవాడకి తోడు ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఉన్న చోట కూడా ఐదు షెడ్లు గుడిసెలతో మరో మురికివాడ ఉండేది చుట్టూ మురికివాడలతో దళారీలతో చిల్లర వర్తకలతో దుకాణాలతో నిండిన ఇరుపైన సొందుగొంజలు ఆస్బెస్టా శ్రేయకుల యాత్రికుల షెడ్లు మధ్య ఉంది పవిత్రమైన శ్రీనివాసిని ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తులు కొండ ఎక్కాక ఈ కలియుగ వైకుంఠపాళిని దాటుకుంటూ వెళ్తే గానీ రేపపాటి దర్శనం లభించదు ఈ దృశ్యం నా మనసుని కలిసి ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉండిపోయింది దీన్ని ఎందుకు మార్చలేకపోయారు ఇలాంటి ప్రశ్నలతో నేను చాలా రోజులు మలనపడ్డా సీనియర్ అధికారులను అడుగుతూ వచ్చాను తిరుమలంతా ఇలా ఎందుకుంది గతంలో ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి భక్తుల సదుపాయం కోసం ఒక ఆధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నం కూడా జరిగింది కానీ ఏం చేయాలన్నా తిరుమల ఆలయం చుట్టూ ఉన్న అక్రమ ఆక్రమణాలను తొలగించాలి మురికివాడల్ని నిర్మూలించాలి ఆలయ నాలుగు వైపుల విధుల్లో ఉన్న ప్రైవేటు గృహాలు మఠాలు స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు వగేరాలన్నింటినీ వేరే చోటుకి తరలించాలి అడ్డగోలుగా విస్తరించిన దుకాణాల సముదాయాన్ని క్రమబద్ధీకరించాలి ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడు గంటనే సంబంధించిన యజమానులు కోర్టులో కేసు వేయడం స్టే తీసుకురావడం పరిపాటి అయిపోయింది అక్కడ తిరుమల శ్రీనివాసులు ఉనికి ఆధారంగా రకరకాల వ్యాపారాలతో వ్యాపకాలతో జీవిస్తున్నారు వాళ్ళంతా దీంతో తిరుమలలోని వ్యాపారస్తులు స్థానికులు కలిసి ఒక బలమైన వర్గంగా రూపొందారు ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ వర్గం తరఫున కోర్టులో కేసు దాఖలైపోతుంది అలా నేను వెళ్లేసరికి లెక్కలేనన్ని కేసుల్లో స్టే ఉత్తర్వుల్ని టీటీడీ ఎదుర్కొంటోంది ఓ ఈ పరిస్థితి ఉండగా మరో ప్రక్క కనీస పారిశుధ్యం కూడా లేని ఈ జాతర వాతావరణం ఆసరాగా తీసుకుని యాత్రికుల్ని దళారీలు దొంగలు నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే ఇంకా ఇంకా యాత్రికులు తిరుమల యాత్రా బాధితులుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఈ క్లిష్ట పరిస్థితు నైరాశ్యం పెంచేస్తుంది యాత్రికుల కోసం ఏమీ చేయలేమా తిరుమలని ఇలాగే దోపిడీ వ్యవస్థకు ఆరామంగా వదిలేయాలా ఇలాంటి ప్రశ్నల మూలంగా నీరసం నిస్థేజ్యం ఆవరించాయి అయినా ఒక రోజు ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని తిరుమలకు సంబంధించిన పాత రికార్డులన్నీ తెరగేశాను నిజానికి తిరుమల అభివృద్ధి పట్ల నాకు ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరూ ఉదాసీన వైఖరిని అవలంబించలేదని రికార్డుల్లో బయటపడింది నాలాగే వాళ్లు తిరుమల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు ప్రయత్నాలు చేశారు ఉదాహరణకి ఆధునిక క్యూ కాంప్లెక్స్ కట్టడానికి ఒక బృహత్ ప్రణాళికను గతంలో టీటీడీ బోర్డు మంజూరు చేసింది శంకుస్థాపన కూడా చేసింది అయితే అక్కడ శంకుస్థాపన తాలూకు శిలాఫలకం వేయడానికి సరిపడే స్థలం మాత్రమే ఉంది అది మినహాయిస్తే ఆ చుట్టూ పరిసరాలన్నీ ఒక మురికివాడలో భాగం శంకుస్థాపన తాలూకు క్యూ కాంప్లెక్స్ కట్టాలంటే ఐదు వందల గుడిసెలు షెడ్లు తొలగించాలి అవన్నీ తీసేసిన ఆలయం దగ్గరకు క్యూ వెళ్లాలంటే మధ్యలో దక్షిణ మాడ వీధిలోని రెండు మూడు అంతస్తుల భవనాలు కొన్నింటియాలి సువిశాలమైన ఆధునిక కళ్యాణ కట్ట నిర్మించాలన్నా సన్నిధి వీధిని విస్తరింపజేయాలన్నా ఆధునిక క్యాంటీన్ కాంప్లెక్స్ నిర్మించాలన్నా అన్నింటికీ ఇదే సమస్య ఇళ్ళు గుడిసెలు షెల్టర్లు దుకాణాలు ఇతర అక్రమ కట్టడాలు వగైరా తొలగించాలి అసలు ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చింది తిరుమల కొండ మీద అటవీ ప్రాంతంతో సహా పదిన్నర సోదర మైళ్లు భూభాగం అంతా తిరుమల వెంకటేశ్వరుడికి చెంది అయినప్పుడు ఈ నిర్మాణాలు అక్రమ ఎలా వచ్చాయి అదంతే ఎలాగో వచ్చేసాయి దేవస్థానం వారి అనుమతితో కొన్ని అనధికారికంగా కొన్ని తిరుమలన్నీ ఆక్రమించాయి అంతా ఒక శతాబ్ద కాలంలో జరిగిపోయింది ఇప్పుడు ఏ ఒక్క ఆక్రమణాన్ని ముట్టుకుందామన్నా వీలు లేకుండా ప్రతి అంగుళం లిటిగేషన్లో ఇరుక్కుని ఉంది ఒక్క ముక్కలో చెప్పాలంటే తిరుపతిలోని మున్సిపల్ పోర్టు మొదలు ఢిల్లీలో సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టుల్లోనూ ఈ లిటిగేషన్లు మూడు కేసులు ఆరు స్టేలు అన్నట్టుగా పేరుకుపోయి ఉన్నాయి దీనివల్ల టీటీడీ లీగల్ ఆఫీసర్లకి గవర్నమెంట్ ప్లేడర్లకి తిరుమల పంచాయతీ సిబ్బందికి చేతి నిండా పని తప్ప అభివృద్ధి పనుల్లో అంగుళం కూడా ముందుకు సాగే అవకాశం లేకుండా ఈ లిటిగేషన్ల వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక నాకు అర్థమైందల్లా ఈ కోర్టు కేసులు మరో ఇరవై ఐదు ముప్పై దాకా తెలియవు కావు తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం దగ్గర ఎన్ని నిధులున్నా ఎంత భారీ యంత్రంగా ఉన్నా యాత్రికుల్ని ఉద్ధరించడం కోసం ఎంత గొప్ప ఐడియాలు ఉన్నా రాజకీయంగా నైతికంగా ఎంత మద్దతు ఉన్నా అవన్నీ నిష్ప్రయోజనం ఈ కోర్టు లిటిగేషన్లు తెలియవరకు ఈ వాస్తవ పరిస్థితి మానసికంగా బాగా కురంగదీసింది తిరుమల యాత్రికుల కోసం ఏదో చేసేయాలి అనుకుంటూ ఎంత ఉత్సాహంగా టీటీడీలో బాధ్యతలు స్వీకరించానో ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయింది కట్టడాలు ఇరుకు గొంతులు దళారీల స్వైర వ్యవహారం సదుపాయం లేని క్యూ షెడ్లు పేరుకుపోతున్న అపరిశుభ్రత తదితర పరిస్థితుల కారణంగా ప్రశాంత చిత్తంతో శ్రీనివాసుని దర్శించుకోలేని యాత్రికుల దురావస్థ అపారమైన అధికారులు శక్తి ఉండి కూడా ఇవన్నీ చూస్తూ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి నన్ను కొన్ని వారాల పాటు ఆవేదనలో ముంచేసింది ఒకరోజు ఆల్వార్ ట్యాంక్ కాలేజీ దగ్గర కారు దిగి ఆలయం కేసి వెళుతున్నప్పుడు ఆ దారిలో ప్రిక్కిరిసి ఉన్న ఇళ్ళు షెడ్లు ఇరుకు చూడగానే అనిపించింది ఇక్కడ ఒక విశాలమైన అధునాతనమైన క్యూ కాంప్లెక్స్ వస్తే ఎంత బాగుంటుంది ఈ స్థలం సరిగ్గా ఆలయానికి దక్షిణ వైపున ఉంది అక్కడ ఒక క్యూ కాంప్లెక్స్ రావాలి రెండు మూడు అంతస్తుల భవనం అందులో యాత్రికులు ఒక లెవెటరీ మంచినీళ్లు ఫ్యాన్లు కాళ్ళు జాబి జారిలో కూడా కూర్చోడానికి ఖర్చులు వగేరా సదుపాయాలు పెద్దవాళ్ళు నడుము వల్చాలంటే ఏర్పాట్లు స్నానానికి సామాన్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు ఎన్ని గంటలు నిరీక్షించాల్సి వచ్చినా విసుగు అనిపించకుండా అలసట లేకుండా ఉండే మధురమైన భక్తి సంగీతం క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ మరి మంచి క్యాంటీన్ ఉండక్కర్లేదా అవును యాత్రికుల భోజన సదుపాయాన్ని బాగా మెరుగుపరుచుంది అలా చేయాలంటే క్యాంటీన్ కాంప్లెక్స్ ఉండాలి అదే ఎలా ఉండాలంటే మళ్లీ ఊహల్లోకి వెళ్ళిపోయాను మరో ఊహా చిత్రం ముందు మెదిలింది అప్పుడు కళ్యాణ రూపరేఖలు కూడా మారిపోవాలని దాన్ని కూడా అందంగా పరిశుభ్రంగా నూతనంగా నిర్మించాలని కోరిపొట్టింది ఇంకా ఒక మనోరంజకమైన సభా మందిరం కూడా తిరుమలలో ఉండాలి ఏవైనా మంచి సభా సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలంటే వీలైతే స్వామివారి కల్యాణం కూడా జరిపించడానికి అలాంటి హాల్లో అవసరం అది ఇంకో ఊహ ఓ అద్భుతమైన అపూర్వమైన ఊహ చిత్రాలు అవన్నీ కలుపుకుని చూస్తుంటే మనసు గాల్లో తేలిపోయింది ఆ ఊహల్లోంచి బయటపడేసరికి నేను రేకుల షెడ్ మధ్యలోంచి ఆలయం దగ్గరకు వచ్చేసాను ఈ కళ నిజమవుతుందా శ్రీనివాసు నమ్ముకుని ముడుపులు గట్టుకుని వందల మైళ్ల దూరం నుంచి వచ్చి మూగ భక్తితో శ్రీవారి పాదాలు దర్శిస్తే చాలు అన్న ఆర్తితో వచ్చే యాత్రికుల కోసం అడుగు అందమైన నందన వనంలా కనబడేలా తిరుమలని ఎప్పటికైనా చూడగలమా ఆ భక్తులకు తిరుమల యాత్ర మధురానుభూతిని నిలిచేలా ఈ సదుపాయాలు కల్పించగలం ఈ అవకాశం నాకు లభిస్తుందా అంతలో కోర్టు లిటిగేషన్లు గుర్తుకొచ్చాయి క్షణాల్లో మళ్లీ డీలా ఆ సేపటికి ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆపుకోలేని ఆవేశంతో స్వామివారిని ప్రశ్నించాను నీ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు కల్పించాలని ఆరాటంగా ఉంది కానీ ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎందుకని ఏ ఒక్కటి చేయలేని నిస్సహాయ స్థితి నన్ను వెంటాడుతోంది ఎప్పటికిది పరిష్కారం అవుతుంది అసలు పరిష్కారం ఉందా ఉంటే అది నాకు లభ్యమవుతుందా లేదంటే నీ భక్తుడు ఇక్కడ ఇలా అవసరబడుతూనే ఉండాలా ఎంతకాలం ఇలా స్వామిని ప్రశ్నిస్తూ ఉండగానే తటాలను మెరుగుల ఒక ప్రశ్న నాలో ఉదయించింది అవును నేను ఎంతసేపు యాత్రికుల సదుపాయం కోసం తిరుమల కొండ మీద అవకతవక నిర్మాణాలు ఎలా కొంచేయాలి గుడిసీలు షెడ్లు ఎలా నిర్మించాలి అని ఆలోచిస్తున్నానే మరి అక్కడ నివసిస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళు మాత్రం తిరుమలలోని శ్రీనివాసుడు ఉనికి ఆధారంగా జీవిస్తున్న వాళ్ళు కాదా ఆయన ఉన్నారు కనుక ఆయన కోసం భక్తులు వస్తున్నారు కనుక వీళ్ళు ఇక్కడ జీవించగలుగుతున్నారు ఆయన ఇక్కడ లేకపోతే ఆయనకి ఇష్టం లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండగలిగేవారా యాత్రికులకు సేవ చేయడం ద్వారా వాళ్ళు ఆయన సేవిస్తున్న వాళ్ళు అవడం లేదా అని మరి వాళ్ళెక్కడికి పోతారు ఈ ఆలోచన మనసులోకి రావడం ఆలస్యం ఒక్కసారిగా నాకు ఏదో మావో వికాసం కలిగినట్లు అనిపించింది నాలో కొత్త ఉత్సాహం ఉత్తేజం చోటు చేసుకున్నాయి క్రమంగా నాలో అంతకు ముందు వరకు ఆవరించి ఉన్న నైరాశ్యపు మబ్బులు విడిపోతున్నాయి అవును నేను వాళ్ళ దృక్పథంలోంచి కూడా ఆలోచించాలి వాళ్ల శ్రేయస్సుకి భంగం కలగకుండా ప్లాన్ చేయాలి అప్పుడే ఏమైనా సాధించగలుగుతాం అందుకోసం సంబంధిత పెద్దల్ని నాయకుల్ని పిలిపించి చర్చించాలి అందరినీ విశ్వాసంలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించాలి ఇక ఆలస్యం చేయలేదు మర్నాడే లక్ష్మీపతి రాఘవన్ రాము కృష్ణ చారి రామచంద్రారెడ్డి వగేర స్థానిక పెద్దలతో మాట్లాడాను సరిగ్గా అంతకు ముందే అన్నారావు గారి సారథ్యంలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు రద్దయింది రెవెన్యూ సెక్రటరీ చైర్మన్ గా దేవాదాయ శాఖ కమిషనర్ ఒక మెంబర్ గా నేను మెంబర్ సెక్రటరీగా పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ ఏర్పాటైంది నా ఆలోచనల కమిటీ ముందు పెట్టాను దేవాదాయ శాఖ మంత్రితో ముఖ్యమంత్రితో కూడా చర్చించాను తిరుమలని ఒక ఆదర్శవంతమైన యాత్రా స్థలంగా చేయాలంటే ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి అందుకు నీ మద్దతు కావాలి సార్ అన్నాను వాళ్ళ ఆమోదంతో ఒక సమగ్ర వ్యూహంతో రంగంలోకి దిగాను ఆ వ్యూహం ప్రకారం తిరుమల గ్రామం మొత్తం సర్వే చేయాలి ఆలయం చుట్టూ ఉన్న అన్ని ప్రైవేట్ కట్టడాలు నిర్మాణాలు ఇళ్ళు గుడిసెలు వగేరా ఫోటోలు తీయాలి ప్రతి నిర్మాణం వివరాలు ఆ ఇంట్లో లేదా ఆ గుడిసులో ఉండే జనాభా వివరాలు ఆ ఇంటి స్థలం విస్తీర్ణం వగైరా సమాచారం అంతా ఈ సర్వేలో పక్కాగా రికార్డు కావాలి అదంతా పూర్తయ్యాక వాళ్ళ వాళ్ళ స్థలాలకి నిర్మాణాలకి నష్టపరిహారం చెల్లిస్తూ వాళ్ళందరి కోసం తిరుమలలోనే ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్షిప్ నిర్మాణం జరగాలి అక్కడ లీజుపై వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి సదుపాయాలు కల్పించాలి నష్టపరిహారాల్లో ఎలాంటి ఆరోపణలకి అవకాశం లేకుండా ఒక కమిటీ నియమించి దాని ద్వారా అందరికీ న్యాయం జరిగేలా పూర్తి పారదర్శకతను పాటిస్తూ ఆలయం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ టౌన్షిప్ కి తరలించాలి అలాంటి ప్రతిపాదనకి అందరినీ ఒప్పించి అలా ఒప్పుకున్నాక వాళ్ల చేత కోర్టుల్లో ఉన్న అన్ని పిటిషన్లని ఉపసంహరింపజేయాలి అంతే నెల రోజుల్లోనే సర్వే పూర్తయింది బహిరంగ విచారణ ద్వారా ఏ నిర్మాణం ఎవరిది ఎవరెవరు ఉంటున్నారు తదితర అన్ని అంశాలు సమగ్రంగా రికార్డయ్యాయి రెండు నెలల్లో ఆ నిర్మాణాల స్వాధీనానికి వీలుగా స్థానికులతో చర్చించడానికి పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటైంది స్థానికులు ఖాళీ చేయాల్సిన స్థలాలు ఇళ్లకి విలువను ఖరారు చేసే పని ఈ కమిటీ ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లోని వివిధ మఠాలను కూడా కొత్త మఠాల వీధికి తరలించడానికి వీలుగా ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్కరి స్థలం లేదా ఇళ్ళు మీద వచ్చే నష్టపరిహారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా పారదర్శకత పాటిస్తూ మరో నెల రోజుల్లో పరిహారం చెల్లింపుల కమిటీ తన రిపోర్ట్ను ఖరారు చేసేసింది అలా జరిగాక ముందుగా కూల్ చేసిన నిర్మాణాల స్థలంలోనే ఇప్పటి మోడర్న్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాం అక్కడ ఒక చెరువు ఉండేది అందుకని ఆ చెరువు గట్టి మీదకి వచ్చేలా ఈ క్యూ కాంప్లెక్స్ ని అర్ధచంద్రాకారంగా నిర్మించాం అయితే ఈ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందు జరిగిన ఒక సంఘటన నాకు పెద్ద సమస్యను సృష్టించింది క్యూ కాంప్లెక్స్ కోసం జరుగుతున్న నిర్మూలన కార్యక్రమం దక్షిణ మాడవీధిలో కొన్ని పక్కా భవనాల దగ్గరకు వచ్చేసరికి వ్యతిరేకత ఎదురైంది అది కాస్తా కొస్తా వ్యతిరేకత కాదు అక్కడికి అక్కడ నివసించే వాళ్లలో ముఖ్యుడైన లక్ష్మీపతి తదితరులు టీటీడీకి సహకరించడానికి విశాల హృదయంతో ముందుకు వచ్చారు కానీ ముందు అంగీకరించిన వాళ్లే మిగిలిన వాళ్లలో కొందరు స్థానిక నాయకుల ఒత్తిడి భవనాల నిర్మూలనకు ఎదురు తిరిగారు ఆ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మా చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి వచ్చి ఈ గొడవ గురించి చెప్పాడు అది చిన్న గొడవ కాదు స్థానిక నాయకులు పెద్ద జన సమూహాన్ని చేసి కట్టడాల నిర్మూలనకు అడ్డం వాళ్ళని కాదనే ఒక అంగుళం కూడా ముందుకు పూలేని పరిస్థితి టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందికి వాళ్ళకి మధ్య వాగ్వాదం ముదిరిపోయాను ఈ బుల్డోజర్స్ మా శివాలు మించి నడిస్తేనే మీరీ ఇళ్లు పోల్చగలుగుతారు అంటూ వాళ్లు పెద్ద జగడం సృష్టించారు కేకలు అరుపులు నిరసనధ్వనులు ఈ గందరగోళంలో అప్పటిదాకా ఈ నిర్మూలన కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న రామచంద్రారెడ్డికి ఏం చేయాలో పాలుపోక నా దగ్గరకు పరుగుతూ వచ్చాడు నేను నివ్వెరబోయాను ఏమిటి మనం ఇంతమందిని ఒక్కించి పని సాగిస్తుంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడేమిటి కొడవా అనుకుంటూ మదన పడ్డాను భగవంతుడా నీవే దిక్కు దారి చూపించు అని వేడుకున్నాను అంతలో స్ఫురించింది రామచంద్రారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తున్న అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి అంతే రామచంద్రారెడ్డిలోని పోలీసుకు పని చెప్పాను ఏమిటాయా నాకు చెప్తున్నావు పోలీస్ ఆఫీసర్ అయ్యిండు కూడా మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయలేవా ఇలా ఇలా చెప్పాల్సింది చెప్పాను మరుక్షణంలో రామచంద్రారెడ్డి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు బుల్డోజర్లు మా శివాల నుంచి నడుస్తాయి అంటూ అడ్డం వచ్చిన స్థానిక లీడర్ని మెడబెట్టి గాలిలోకి ఎప్పి ఊపిశాడు రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగించారో సున్నంలోకి ఎముకలు లేకుండా అంటూ రామచంద్రారెడ్డి ఉగ్ర నరసింహావతారం ప్రదర్శించాడు చినీష్ ఊహించిన ఈ పరిణామంతో ఆ నలుగురు ఐదుగురు లీడర్లు భయంతో వణికిపోయారు ఒక్క మాట ఎదురు చెప్పకుండా రాజీకి వచ్చేశారు దక్షిణ మాడవీధిలో పురాతన కట్టాల నిర్మూలన నిరాటంకంగా సాగిపోయింది అప్పటిదాకా టీటీడీతో ఒప్పందం చేసుకోవడానికి వెనుకడిన మిగతా భవనాల వాళ్ళు కూడా ఒప్పందాల మీద సంతకాలు చేసేశారు శర వేగంతో మా వ్యూహం అమలు జరుగుతోంది దాదాపు మూడు వేల నిర్మాణాలని ఆ ఇళ్లలో వాళ్ళ సామానంతా టీటీడీ వాహనాలలో తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి కల్పించడానికి ఆ తరలింపు కాలంలో వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తూ ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడడానికి అక్కడున్న చిన్న శత్రువుల్ని మఠాలని ఇప్పటి మఠము గీధికి తరలించడానికి సహకరించడంలో టీటీడీ సిబ్బంది పోయిన ఉత్సాహం వేగం శ్రమ మర్చిపోయింది అలా ఏడాది పాటు నిర్విరామంగా కష్టపడితే ఇప్పటి ఆస్థాన మండపం అన్నదానం కాంప్లెక్స్ క్యాంటీన్ కళ్యాణకట్ట మార్కెట్ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తగినట్లుగా సిద్ధం చేయలేదు కానీ ఇంకా జఠిమైన సమస్య మరొకటి అప్పుడే బయటపడింది అది సన్నిధి విధిని విస్తరించడంలో వ్యతిరేకత ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఒక ఇరుకు బజార్లా ఉండే సన్నిధి వీధి ఆరు అడుగుల విడల్పుకి కుంచుకుపోయి ఉండటంతో యాత్రికులు జాతరలో నడిచినట్లుగా అక్కడికి గెలిసి నడవాల్సి వస్తుంది అక్కడ షాపుల్ని రెండు ప్రక్కల యాభై ఏసి అడుగుల వెనక్కి జరిపితే గానీ వంద అడుగుల విడల్పున ఇప్పుడున్న వీధి తయారవదు అందుకు షాపుల యజమానులు అంగీకరిస్తే వాళ్ళందరికీ పక్కా షాపులు యథాత రీతిలో కట్టించి ఇవ్వాలన్నది నా ఆలోచన అదే అందరికీ చెప్పాం ఇది యాత్రికుల సదుపాయం కోసం మీ అందరూ సహకరించాల్సిన విషయం దయచేసి సహకరించండి అంటూ ఎంతో బ్రతిమాలగా చాలా మంది ఒప్పుకున్నారు కానీ మేము ఒప్పుకుని ఖాళీ చేస్తాం మిగతా వాళ్ళు రాజకీయ పలుకుబడితో ఇక్కడే ఉండిపోతే మేము నష్టపోతాం కదా అని వాళ్ళ భయం పైగా టీటీడీ అధికారుల మీద నా మీద వాళ్ళకి నమ్మకం లేదు ఎవరి షాపులు మళ్లీ వాళ్ళకే వస్తాయని గ్యారెంటీ ఏమిటి అంటూ అనుమానాలు ఈలోగా సన్నిధి వేదికి దక్షిణ వైపున ఉన్న వెయ్యి కాళ్ళ మండపాన్ని ఇలా సన్నిధి విధి విస్తరించడానికి వీలుగా ఎంత వెనక్కి జరపాలో చూసుకున్నాం సన్నిధి వీధికి ఉత్తర వైపున షాపుల వెనకాల ఉన్న వివిధ మండలాలకు చెందిన ఆస్తుల యాజమాన్యాల్ని కూడా ఈ విస్తరణకు ఒప్పించి ఒప్పందాలమే సంతకాలు తీసుకున్నాం మా ప్రయత్నాలు చూసి షాపుల యజమానులు కొంతమంది కోర్టులకు ఎక్కారు స్టే ఉత్తర్వులు తెచ్చారు అప్పటిదాకా వాళ్ళని ఒప్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడ్స్ ఈ సన్నిధి నిధి విస్తరణ జరగకపోతే అసలు తిరుమల మాస్టర్ ప్లాన్కి అర్థమే లేదు ఏం చేయాలి తిరుమల వెంకటేశ్వరుడే దీన్ని కూడా పరిష్కారం చూపిస్తాడు అనుకుంటూ వదిలేస్తే పోలేదా అనిపించింది నాలో నేను తర్కించుకున్నాను దైవశక్తే మనల్ని నడిపిస్తోందని ఎంత విశ్వసించినా మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇలా అనుకున్నాక ఈ కోర్టు కేసుల విషయంలో అడ్వకేట్ జనబక్తో న్యాయవాద నిపుణులతో చర్చించటం నేను చేయగల చివరి ప్రయత్నంగా భావించాను వాళ్లతో మాట్లాడాక కోర్టుని ఆశ్రయించాను దుకాణాల యజమానులు వేసిన కేసులన్నింటినీ గుత్తగా హైకోర్టుకు బదిలీ చేయించి వాటికి జవాబుగా టీటీడీ నుంచి పిటిషన్ వేసి మాస్టర్ ప్లాన్ లక్ష్యం దాన్ని అమలు చేసే విధానం అందులో ఒక భాగంగా సన్నిధి విస్తరణ వగైరా అంశాలన్నీ వివరించి ఈ మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్నామనుకుంటున్న షాపుల వాళ్ళందరికీ తిరిగి పక్కా షాపులు గట్టించి ఇస్తున్నామని ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎవరూ నష్టపోరని కూడా లెక్కపూర్వకంగా వివరించి అద్భుతం హైకోర్టు మా వాదనని అంగీకరిస్తూ అన్ని ఉత్తర్వుల్ని ఒకే ఆర్డర్తో ఒక శుక్రవారం నాడు తొలగించి ఇది మా మానవ ప్రయత్నానికి ఆ స్వామివారి ఆమోదంలా భావించి ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే సన్నిధి వీధి విస్తరణ కోసం రంగంలోకి దూకాము సోమవారం నాటికల్లా ఆ పని పూర్తి అయిపోయింది కానీ అంత సులువుగా కాలేదు ఆ శుక్రవారం ఉదయం హైకోర్టు ఆర్డర్స్ అందుకనే దుకాణాల తొలగింపును మా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు నేను ఆలయం ముందు నిలబడి పర్యవేక్షిస్తున్నాను అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు కేకలు అరుపులతో సన్నిధి విధుల్లోకి దూసుకువచ్చింది వస్తూనే నా మీద రాళ్ల వర్షం గురిపించింది వాళ్లలో కొంతమంది ఆ షాపులు నడుపుకుంటున్నవాళ్ళు వాళ్లకు తోడు కొందరు స్థానికులు ఆ దాడిలో నాతో ఉన్న సెక్యూరిటీ గార్డుకి విజిలెన్స్ ఆఫీసర్కి దెబ్బలు తగిలాయి ఒక సెక్యూరిటీ గార్డు గాల్లో కాల్పులు జరిపాడు కాల్పుల భయానికంతా చల్లరాజు ఎదురయ్యారు షాపుల నిర్మూలన సజావుగా సాగిపోయింది కానీ ఈ సంఘటనతో నేను నాన్పడిపోయాను నా కళెంబటి నీళ్లు ఈ దుర్ఘటనకి నేనే కారణమా నేనే కారణమా నేనే కారణమా దాంతో నేనే పూర్తి బాధ్యత తీసుకుని సన్నిధి వీధి విస్తరణ తర్వాత ప్రతి షాపు యజమానికి అతని పాత షాపు క్రమంలోనే వెనక్కి జరిపి కొత్తగా నిర్మించిన షాపు వచ్చేలాగా అవకతవకలకి అవకాశం లేని పారదర్శకత పాటిస్తూ షాపులు కేటాయింపు జరిగేలా చూశాను అలా కొత్త షాపులు కేటాయింపు జరిగేదాకా వాళ్ళు అక్కడే తాత్కాలిక షెల్టర్లలో వ్యాపారం కొనసాగించుకోవడానికి కూడా అనుమతించాను పంతొమ్మిది మే జూన్ కాలంలో అంటే నేను టీటీడీ నుంచి బదిలీ అయ్యే నాటికి భగవంతుడు నా స్వప్నం ఫలించేలా చేశాడు నేను కలగన్న ఊహా చిత్రాల సంకలనం రూపుదాల్చింది ఆధునిక క్యూ కాంప్లెక్స్ విశాలమైన కళ్యాణ కట్ట ఆస్థాన మండపం ఫైవ్ స్టార్ హోటల్ స్థాయి వంటసాల క్యాంటీన్ కాంప్లెక్స్ మార్కెట్ కాంప్లెక్స్ అన్నదానం కాంప్లెక్స్ల నిర్మాణాలు పూర్తిగా వస్తున్నాయి నేను ఉండగానే ఒకేసారి ఐదు మంది భోజనం చేయగల విశాలమైన డైనింగ్ హాల్ వినియోగంలోకి వచ్చింది ఉచ్చ అన్నదాన పథకానికి తొలిదాటగా అనంతపూర్ రాయల్ మర్చెంట్ ఎల్వి రామయ్య పదహారు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఆ తర్వాత ఆ పథకం విరాళ ఒక నెలలోనే కోటి రూపాయలు దాటాయి వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ప్రక్కన వరుసగా గెస్ట్ హౌస్ పెద్ద క్యాంటీన్ ఇప్పటి మయూరి కాంప్లెక్స్ కట్టడాలు ముమ్మరంగా సాగుతున్నాయి వేది ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యాయి ఆ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆంజనేయ స్వామికి నమస్కరించి వెనక్కి తిరిగి చూశాను ఎదురుగా తిరుమల ఆలయ గోపురం ఆ గోపురానికి ఆంజనేయ ఆలయానికే మధ్య విమానాశ్రయంలో రన్వే లాంటివిశాలమైన వందడుగుల విడలకు సన్నిధి ఇది అక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి ఊంజల ఉత్సవం యాత్రికులు క్రిత నడుస్తున్న ఒక పరిదృశ్యం అక్కడ ఇప్పుడు లేదు ఎంత నేత్రానందంగా ఉంది ఓ ఆనందంతో నా శరీరం పులకించిపోయింది ఎంత గొప్ప కార్యం జరిగింది ఆ శక్తి నాదా ఇదంతా జరిగిపోయి కొన్ని నెలలు గడిచింది నాకు బదిలీ అయ్యింది పంతొమ్మిది జూన్ లో వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉండగా ఇదంతా జరిగిపోయి కొన్ని నెలలు గడిచింది నాకు బదిలీ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఉండగా ఇదిగో తిరుమల నుంచి రెండు వర్గాలు వాళ్ళు తిరుపతిలో నా బంగ్లా మీదకి వచ్చారు ఒక వర్గం సన్నిధి షాపుల యజమానులు రెండో వర్గం మాడవీధుల నుంచి కొత్త టౌన్షిప్ తరలించబడిన స్థానికులు మీరు మా ఇళ్లు పూలుస్తామన్నప్పుడు షాపులు తొలగిస్తామన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో మీ చిత్తశుద్ధిని నిజాయితీని గుర్తించలేకపోయాను అనుమానం భయం ఆందోళన మమ్మల్ని వెంటాడాయి మిమ్మల్ని ప్రతిఘటించాం మిమ్మల్ని దూషించాం మీద దాడి చేసి కానీ మీరు చెప్పిన మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు జరిగి ఒక్క లోపం ఉందని చెప్పడానికి కూడా మేము సాహసించలేనంత సంతృప్తిని మాకు మిగిలిచింది మీ పట్ల ఆ రోజుల్లో దురుసుగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాం బాధపడుతున్నాం మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఇప్పుడు అంటూ వాళ్ళు కళ్ళని వెళ్ళి పెట్టుకున్నారు వారి ప్రేమ ఆప్యాయత వాళ్ళలో పెళ్ళొంపుతున్న మానవతా భావాలు నన్ను కదిలించి వేశాయి నా కళ్ళ వెంట ఆనంద సన్నిధి వీధి దుకాణాల యజమానులంతా కలిసి నాకు ఒక భేది ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాన్ని మాడవీధుల్లోని నిర్వాసితుల బృందం శ్రీనివాసులు శ్రీదేవి భూదేవిల పంచలోహ విగ్రహాల్ని బహుకరించారు నిజానికి వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ వచ్చిన శక్తి నాది కాదని నాకు తెలుసు మరి ఎవరు ఏ శక్తి వాళ్ళకి న్యాయం చేసింది ఏ శక్తి మాస్టర్ ప్లాన్ అంత కాలంలో అమలు జరిగేటట్టు చేసింది